లవర్రజ్ఞన అహం బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర బ్రహ్మా పరమ సుఖదం కదలం తగనసదృం తమదిలక్ష్యం నిత్యం విమలమలం తధీ సాక్షిపూతం భావాతి త్రిగుణరహిం సద్గురు namami purna madya purna vidam purnaat purna suddhat chatete purnasya purnamadaya మిదం పుక్స్ పుణం ఆదాయం పునషదే I'm going to కాాా కాాా కాా కాాాకా. hit it, huh? స్థానం ఆధారానికి ప్రవహించాలి అలా ఎవరిలో అయితే గేట్లు పడకుండా ఏ శక్తి కేంద్రం వద్ద ఆగకుండా పైనుంచి కిందకి సహజంగా అంతర సుషున్న నాడి అందు ఆ మీరే ఎవరినైనా సజెస్ట్ చేస్తారండి నేను ఎవరిని సజెస్ట్ చేయండి పాతిక మంది ఉన్నారు ఏ ఒక్కరు చదవలేకపోతే నేను ఎవరికి పాటలు చదువుతున్నాను వాళ్ళమే చదువుతున్నా దగ్గర ఉన్నది వాళ్ళు చివరా చివరికి నలభై ఒక్కసారి నచికేత విగ్రహించండి ఈ దేహము నాశ్రయించి నచికేత ఈ దేహం మిగిలియుడును మిగిలి మిగిలియుండదు ఒక పట్టణమును పరిపాలించు రాజును శత్రువులు ముట్టడింపగా రాజు పట్టణమును వదిలి ఆరిపోయినవును పట్టణ కూడా ఏ విధముగా పట్టణమును వదిలిపెట్టి పోచున్నారో అదే విధముగా శరీర రూప పట్టణమును దానికి అధిపతి ఆత్మ శరీరమును వదిలిపెట్టినచో శరీరములోని ఇంద్రియముల కార్యకలాపమంతయూ ఆగిపోవుచున్నది కనుక శరీరేంద్రియ ఎముకల కన్నా ఆత్మీర శరీరేంద్రియముల కన్నా ఆత్మ వేరని తెలియుచున్నది నచికేత ఎవరైనా చనిపోయినప్పుడు ప్రాణము పోయినదని మామూలుగా వ్యవహరించుచున్నారు శ్వాస ఆగినప్పుడే ప్రాణము పోయినదని తలంతురు కనుక జీవించియుడుటకు ప్రాణవాయువే కారణము కాని ఆత్మతో పని ఏమని తలంపవచ్చును కాని ఆత్మ దేహమందున్నప్పుడే ప్రాణవాయువు సంచారము ఆత్మ దేహమును విడిచినప్పుడు మనము ఎంత వాయువునో లోపలకు పంపినప్పటికి చనిపోయిన వ్యక్తి మరలా జీవించుటలేదు అందుచేత మానవుడు జీవించియుడుటము ప్రాణవాయువే కారణము కాదు అదేవిధముగా అపానవాయువు కానీ చక్షురాది ఇంద్రియములు కానీ కారణము కాదు ప్రాణ దేనిని అట్టి వలననే మనుష్యుడు జీవించి ఉన్నారు ప్రాణా ప్రాణాపాణాదులు దేనిని ఉన్నవో అట్టి ఆత్మ యునికి వలన కొడ్డలి గాని కత్తి గాని తనంత తానుగా దేనిని నరుకలేదు కదా దానిని పట్టుకున్న వ్యక్తి దానిని ఉపయోగించి నరుకగలుగుచున్నాడు అనగా ఒక నర్తను ఆశ్ర ఒక రాణా నర్తను ఆశ్రయించినప్పుడే ప్రాణాపానాదులు చక్షురాదింద్రియములు పని చేయుచున్నవి స్వతహాగా ఏమీ చేయుటలేదు ఒక కర్తను ఆశ్రయించినప్పుడే అక్కడ అక్షర దోషం ఒక కర్తను ఆశ్రయించినప్పుడే ప్రాణాపానాదులు చక్షురాదింద్రియములు పనిచేయు సహాగా ఏమి చేయించాలి ఆ ఇక్కడ ఉపదేశిస్తున్నటువంటి విధానాన్ని మనం పరిశీలించినట్లయితే సాధారణముగా ఎవరైనా చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటూ ఉంటారు ప్రాణం ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్న కది సాగిస్తుంది నిజానికి శరీరమునందు ప్రాణము పనిచేస్తుంది సహాయంతో మనసు ఇంద్రియములు అనుసంధానపడి వ్యవహరించే వ్యవహార రీత్యా ఉన్నటువంటి ఇంద్రియ విషయములందు వ్యవహరించడదే తప్ప అనుసంధానం చేతున్నటువంటి ప్రాణశక్తిని పరిశోధించక समाज हितम एक्ति हिता भौतिक मैं तलम वरकू पोधन चेसी आया भौतिक तलम वरकू सिद्धांत अर्थात శీలములవుతున్నవని క్రియాశీలములవుతున్నవని కర్మానుబంధం అవుతున్నవని అనేటటువంటి కర్మ సిద్ధాంతానికి అవకాశం ఇవ్వక కేవల భౌతికవాదులుగా కేవల పదార్థవాదులు ఈశ్వరుడు ఎక్కడ అంటే ప్రాణమే దైవం ఎందుకంటే ఆ ప్రాణం మీద ఆధారపడే సర్వ వ్యవహారమును చేస్తున్నాడు ఆ ప్రాణం తప్పుకున్నటువంటి రోజున వాడికి విలువ లేదు కాబట్టి ఆ శరీరమాకు విలువ లేదు కాబట్టి ఆ శరీరేంద్రియ సంఘాతము దోషం చేత బాధించబడేటటువంటి జీవులు కూడా సంవత్సరాలకు ఇంకో లక్ష సంవత్సరాలకు మహాప్రలయానికి కనుక్కుంటామంటాడు ఎప్పటికీ కనుక్కుంటాడో ఎవడు కనుక్కుంటాడో ఏరికి వెళ్ళి కారణం ఏమిటంటే పరోక్షానుభూతి అపరోక్షానుభూతి ద్వారా నిర్ణయం చేయబడేటటువంటి ఆత్మ బ్రహ్మ యొక్క పరిజ్ఞానం చేత మాత్రమే ఎవరైతే అశరీరిగా ఈ శరీరం నుండి అనేటటువంటి అనుభవాన్ని ఎలా దాటారో మరి శరీరం నుండి ఎలా విలక్షణమై ఉన్నారో ఎలా వేరుపడి ఉన్నారో శరీరేంద్రియ సంఘాత వ్యవహారమునంత సాక్షిగా ఎలా చూడగలుగుతున్నారో అది స్వానుభూతమైతే తప్ప అట్టి సర్వసాక్షత్వ స్థితి బ్రహ్మనిష్ట ఈ శరీరం నుండి ఉండి దేవన్ముక్తుడుగా ఉన్నటువంటి స్థితిని స్వానుభూతమర్చుకున్నవారు టుట ఈ మృత్యు అనే క్రియా కార్యక్రమం ప్రాణం అనేటటువంటి కార్యకలాపం ఇంద్రియ సంఘాత వ్యవహారం ఒక వెయిపోయేటటువంటి అదుపుల బాంత ఇది తొమ్మిది త్వరలు కలిగిన మరీది ఇది దీని ఎందు అభిమానము కలిగి ఉండటం ఇది బాగుంది ఈ బాగుంది ఆ ప్రాంతంలో ఇది బాగుంది ఈ ప్రాంతంలో అది బాగుంది ఆ ప్రసాదం బాగుంది ఈ తీర్థం బాగుంది ఆ గుడి బాగుంది ఈ గుడి బాగుంది ఆ బాగుంది ఏమున్నది గణం అంతా మిథ్య కదా అట్లా తలంచి చూచిన సంసారం అడక్కవు గదా కాబట్టి ఇంద్రియ సంఘాత వ్యాపార విశేషానుసంధానమైనటువంటి జగద్భావమును ఎవడైతే మిథ్యగా చూస్తున్నాడో ఎవడైతే స్వస్వరూప సాక్షాత్కార అనుసంధానం 국민ively singer 大臣 శిశువు పుట్టగానే ఏడ్చుచున్నది అట్లు ఏడవని శిశువును ఏడ్పించుటకు ప్రయత్నించుచున్నారు ఏడవనిచో ప్రాణవాయువును లోపలకు పంపు ప్రయత్నము చేయుచున్నారు శిశువు తల్లి గర్భములో నుండగా తల్లి యొక్క రక్తము ద్వారా ప్రాణవాయువు శిశువును కందుచున్నది శ్వాస కోసములు పనిచేయవలసిన అవసరము లేదు శిశువు పుట్టగానే తల్లి పడుచున్నది తల్లి నుండి వేరు పడుట చేత ప్రాణవాయువును బయట నుండి తీసుకొనవలసి వచ్చుచున్నది మన జన స్థితిని మనకు గుర్తు చేస్తున్నారు ఎవరికి కూడా వారి జనన స్థితి గుర్తుండే అవకాశం ఉంది అసలు గృహస్థాశ్రమంలో ఉన్న విశేషం ఏమిటంటే సృష్టి రహస్యం బోధపడుతుంది అని అంటాం బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి సృష్టి రహస్యం బోధపడే అవకాశం తక్కువ కారణం ఏమిటంటే ఇవాడికి పరిజ్ఞానం పరిమితం ఒక దృష్టికోణంలో మాత్రమే చూస్తాడు అనే గృహస్థు సృష్టి రహస్యానికి అధు ఆధారభూతమైనటువంటి శుక్ల శోణత సంయోగం ఎలా జరుగుతున్నది గర్భధారణ ఎలా జరుగుతుంది ద్వారా తాను మాతృదేవతగా మాతృకాగణములు పర్యవేక్షించి ఉండగా ఆమె తనను తాను రక్షించుకొనుతూ రాబోయే జీవిని రక్షించేటటువంటి గొప్ప జగజ్జననిగా ఆవిర్భవించేటటువంటి కాలంలో హెల్వాడు పుట్టాడు కాని నాభీ కంధాన్ని చూడ్డుతో ఆడను కోయలేదు ఇంకా కొయ్యత ముందే ంతా కూడా తల్లి రక్తం ద్వారా ఆధారపడి ఉన్నాడు కోసి ముడివయ్యే ఏడవ పిల్లవాడు వాడి ఏమిటి ఏడుపు అంటే స్వయం స్వీయ ప్రాణ చలనం శబ్ద ఉత్పత్తి చిత్ర <tru> <tru> కొన్ని జనన కాలం మృత శిశువులు కొన్ని పుట్టిన కొద్ది క్షణములు కొద్ది కొన్ని సృష్టి అలా దారి కూడా పనస్ పదయ పేవాసిష yate purnasya purnamadaya purnameva vasishyate పనమాదయ పౌర్ణమేవాసిష సహనౌునక్ సహవీర్యం కరవాహై తేజస్వి నావధితమస్తు మా shavahai om shantihi shantihi shantihi hari om sri guruvaya namaha hari om